గొప్ప దేవ మీకు తీస్తున్నాము మంచిగా ఆన్లైన్ సాధన మేము తెలియమేవమ్మా ఆన్లైన్ సాధనలు మీరు దీని ప్రభావం అందడానికి ప్రభావం మీకు ఎంతో మిక్స్ మీ వందన ప్రభావం మహిమ దేవ ఇంట్లో రాలేని బిడ్డలను మీరు రప్పించండి ప్రభావ గొప్ప దేవరో ప్రభా సరస్వతి మంత్రో ప్రభావ కృప్ర ప్రభావం చేయగల తండ్రి వేస్తే అని మీకు వందనలు ప్రభావం ఎవరికి నేను ధన్యత మీరు మాకు ఇచ్చిన ప్రభావం మోత నుంచి ప్రార్థన చేసే ప్రభావ విజయాన్ని పొందే ధన్యత మీరు మీకు లేని వందనాల ప్రభావ పనిచరాలను మాకరితే ప్రభావం తగతి పిల్లల మీకు అమూల్యమైన రక్తాన్ని కాపాడే ప్రభావ దేవార్థానికి కృతజ్ఞతగా వేసే మా జీవితాలను మీకు మీ సేవ కొరకే నిలవబడాలా అలాంటి ఆత్మాభిషేకం అగ్ని అభిషేకం మాకు దయచేయండి మెండైన దీవెనలు దయచేసి ప్రభావం నన్ను నడిపించడానికి మీ సేవ నిర్మితమో చేసే ప్రభావం మీ యొక్క ఆత్మ చట్టం యొక్క బలం చేత ఇచ్చి ప్రభ గడిపించండి రాజా అయితే కృప చేసండి ప్రభ మీరు అతడి చొరలో ఉంది ప్రభ అనేకులు మేము సిద్ధపడతా ప్రభ మేము సిద్ధపడి ఉండాలా గొప్ప ఆత్మకార్యం మేము జరిగించండి మీ నామంకి మహిమండి ప్రభా క్రీస్తు క్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాయి అండి పాట పాడతాను కశమీ దుని ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమీ ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుందగా నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూసిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూసిన నా సహవాసిగా ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగా నే ఉండగా నేను ఎవరికి భయపడను ఆకశమందునే ఉండగా నేను ఎవరికి భయపడను నిలోకమును నాకుందగా నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము గల కను దేనికి భయపడను మరణము మింగగా కా నేను దేనికి భయపడను ఆకాశమందులో నీ ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుందగా నేను దేనికి భయపడను పది పోయిన వెనకం గేయక చా తా పడి ప్రభు నడుగు పడిపోయిన వెన కందయచా తా పడి ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాబువే నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువే నిన్ను నువ్వు భయపడకు ందుగా నేను ఎవరికి భయపడను నిలో కమలో నాకు ముందగా నేను దేనికి భయపడను నిలో నాకు ముందగా నేను దేనికి భయపడను అలా ప్రార్థన చేస్తే దేవుని వాక్యం చేసుకుందాం పరశుతర బాబు తండ్రి మీకు వదనాలు వేసయ్యా కృపామాయుడ సర్వోన్నతుడలు దేవ మీకే వదనాలు నైనా ఈ యొక్క దినమంతా మీ యొక్క శాంస నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు ఈ వైరస్ విజృంభిస్తుంది ఇది ఎప్పుడో మీరు మాతను మాట్లాడారు కొత్తగా ఆత్మైనా మమ్మల్ని మీరు హెచ్చరిస్తూ బలపరుస్తున్నందుకు కాపాడుతుంది మీకు వదనాలు ప్రతి తరంలో ప్రతి యుగంలో మీ బిడ్డల్ని మీరు చెంగున ముడి వేసుకున్నారు వారిని కాపాడుతూ వస్తున్నారు ప్రభా తరతరాలుగా ఇప్పుడు మేము ఉంటుంది చివరి కాలంలో ప్రభావ చివరి కాలంలో కూడా తండ్రి వేరు పరచడం జరుగుతుంది అయినా కాబట్టి మీరు మమ్మల్ని వేరు పరుస్తారు ఈ బట్టి మీకు మొదలైతే తండ్రి మమ్మల్ని మీ యొక్క కాపుదాలు మాకు మీకు వెళ్తున్నారు మీ కృప మాకు తండ్రి మీ యొక్క తనికరం మాకు అవసరం ప్రియులు ఎంతో ఉన్నారు తండ్రి ఈ లోకంలో తండ్రి అయితే తనికుడు ప్రభా నరకంలో నుంచి అబ్రాహ్నకుడు గోజాడుతున్నాడు ప్రభా తన సహోదరులు ఐదు మంది ఇంకా ఉన్నారు ఈ లోకంలోని వారి గురించి గోజాడుతున్నాడు నరకంలో నుంచి అవును ప్రభ మేము ఇక్కడే గోజాడుతున్నాం ప్రభా మా ప్రియులు మా కుటుంబీకులు ఎంతమంది బంధువులు మిత్రులు ఎంతోమంది ఇంకా ఈ లోకంలోనే కొట్టుబెడతాడుతున్నారు తండ్రి కనికరించండి వారికి తని మీ యొక్క జీవజలపు నదిని ప్రవేహింపజేయండి తండ్రి ప్రతి ఒక్కరి జీవ జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వాళ్ళు ఆకర్షింపబడాలా తండ్రి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని నేను ప్రేమించాలా సేవించాలని అయినా అటువంటి జీవితం వారు వారు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీ యొక్క వాక్యం కొడుతున్నాం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి ప్రభుగా మాట్లాడేది మేము కాదు మీరే సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను తండ్రి నాకు ఏ అనుమానం లేదు అందులో ప్రభుత్వం ఇతరుల కూడా అనుమానాలు లేకుండా కాపాడండి ప్రభుగా అటువంటి అనుమానాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీ అందరి విశ్వాసం నుంచి ముందుకు పోయే పిడ్డలుగా తయారు చేసి వేరే మహిమానందమని వాక్యంతో మాట్లాడి బలపరచమని ఏ సుక్రిస్తున్నామంటున్నా ప్రార్థిస్తున్నాం తల్లి సార్ ఈరోజు ఏలియాకి సంబంధించిన ఒక వాక్యాన్ని మేము చూపించాలనుకుంటున్నాను బ్రదర్ గతంలో కూడా చూసినాము అయితే దానికి సంబంధించిన వచనాలు ఆయన నిజంగా మరణము చూడకుండా కొనిపోయిండా కొనిపోబడిందా లేదా అనే విషయం నేను మీ తను చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే కెవీపీఎ గ్రూప్లో మనం ఇటువంటి అన్ని ఛాలెంజెస్ తీసుకుంటా ఉంటాం రాప్చర్ కల్టు బోధకులు ఏమంటారంటే చూడు ఏలియా పర్లోకానికి సజీవంగా ఎత్తబడిండు మనం కూడా క్రైస్తవ సంఘం కూడా ఎత్తబడుతుంది సజీవంగా శ్రమల కాలంలో అని చెప్తా ఉంటారన అది దాన్ని ర్యాప్చర్ బోధ అంటాం లేక సంఘం ఎత్తబడుట అంటాం ర్యాప్చర్ బోధకులలోనే వ్యత్యాసాలు చాలా ఉంటాయి ప్రపంచంలో ఎందుకంటే అది దగ్గర దగ్గర తొంభై తొంభై ఎనిమిది చర్చి నమ్ముతుంది బోధని ఎందుకంటే అది అంతగా విస్తరించిందన్నట బోధ కేవలం రెండు సం వందల సంవత్సరాలనే విస్తరించింది మొదటి దశాబ్దం మొదలుకొని పద్దెనిమిది వందల సంవత్సరాలు ర్యాప్చర్ బోధ బైబిల్లో ఎక్కడ చర్చస్లల్లా ఏ చర్చలో బోధించలేదు ఎందుకంటే ఇప్పుడు మనకి గత నాలుగు వందల సంవత్సరాల దేవుని సేవకుల రికార్డింగ్స్ ఉంటాయి ఏది వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు ప్రకటించిన ఏమంటాము వాక్యాలు వాళ్ళు రాసుకున్న వాక్యాలని జాగ్రత్తగా కాపాడిరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు యూరోపియన్స్ పో మొదటి దశాబ్దము మూడవ దశాబ్దంలో కదా బైబిల్ రాయబడింది మూడవ దశాబ్దంలోనే బైబిల్ని మొత్తం కుదిర్చి అంటే ఆ రోజుల నుంచే వీళ్ళకి జాగ్రత్తగా ఉన్నారు అన్నట్టు పుస్తకాలని జాగ్రత్తగా కాపాడాలని మనకి ఈ బైబిల్ వాక్యాలు ఇవన్నీ భద్రపరచబడ్డాయి అదే రీతిగా వాళ్ళ ప్రసంగాలు వారి ప్రసంగాలు కూడా జాగ్రత్తగా కాపాడబడ్డాయి అన్నట్టు కాబట్టి ఇది వెతుకుతే ఏమవుతుందంటే ఈ ర్యాప్చర్ బోధ ఎవరు ప్రకటించినట్లు మనం చూడం మూడవ దశాబ్దం నుంచి మనకు ఈ పుస్తకాలు చరిత్రలో ఆ అటు మనము అక్కడ పెద్ద లైబ్రరీ ఉంటుంది పోపులు మొదటి దశాబ్దం నుంచి ఉన్న పోపులకు సంబంధించిన చరిత్రలు ఉంటాయి అక్కడ పుస్తకాలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసినవి వాళ్ళు అన్ని అన్నీ ఉంటాయన్నట్టు ఈరోజు కూడా అంత జాగ్రత్తగా ఎత్తి పెట్టి వాళ్ళు అ సంఘ చరిత్రలో ఎక్కడ కూడా ర్యాప్చర్ బోద కనిపించదు మనకి కేవలం రెండు వందల స్టార్ట్ అయింది అది ఎక్కడ స్టార్ట్ అయింది ఐర్లాండ్ లా అని చూపించిన చరిత్రలో ఐర్లాండ్లో మా అగ్రెట్ మెక్డొనాల్డ్ అమ్మాయి పేరు అనుకుంటే అదే కరెక్ట్ కావచ్చు ఆ అమ్మాయికి అమ్మాయి రోగ్రస్తరాలి దీర్ఘకాలము మంచం మీదనే పడి ఉండేటప్పుడు ఆమెకు ఒకరోజు దర్శనం కలిగింది ఆ దర్శనంలో అందరూ గాలిలకి ఎగిరిపోతున్నట్లు ఆమె చూసింది దాన్ని అది పోయి వాళ్ళ నెక్స్ట్ ఆదివారం ఆమె స్వసతం పొందింది చర్చికి పోయి వాళ్ళ పాస్తర్కి చెప్పింది అందరి ముందు సాక్ష్యం ఇట్లా నేను చూసిన దర్శనం అని అయితే మనం మనం అర్థం చేసుకుంటాం దాన్ని చెప్పండి నేనైతే ఈ రీతిగా అర్థం చేసుకున్నా అది పునరుద్ధానానికి సంబంధించిన దర్శనం అని ర్యాప్చర్ ఎట్లవుతుంది ఎత్తబడేట్ ఎట్లా అవుతుంది పునరుద్ధానం దినంన అందరూ సమాధులు సమాధులన్నీ పగిలిపోయి అందులో నుంచి పరిశుద్ధుల ఆత్మలు బయటకు వచ్చినట్లు మత్సవ వార్త ఇరవై ఎనిమిదో మనం చూస్తాం అది సెకండ్ టైం జరగబోతుంది భవిష్యత్తులో మొదటిసారి ఎహెచ్కే గ్రంథం దర్శనంలో జరిగింది వ్యాలీ ఆఫ్ డ్రై బోర్స్ మరణ అది ఏంటది మన ఎముక ఎము వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ ఎండిన ఎముకల లోయ అంటరు దాన్ని తెలుగులో ఎండిన ఎముకల లోయ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటారు దాన్ని ఆ ఎండిన ఎముకల లోయలో ఏహెచ్కేల్ కనిపించిన దర్శనం అది దేవుడు మాట్లాడుతుండే ఏ హెచ్కేల్ తోని వాటి అన్నిటిని అవి తయారైనట్లు మనం చూస్తాం అవన్నీ చచ్చిన వాళ్ళ శవాలన్నీ తిరిగి సజీవం కావడం చూస్తున్నాం గొప్ప సైన్యం కావడం చూస్తున్నాం అది కూడా పునరుద్ధానం సంబంధించిన దర్శనం అది అది ఎంత పట్ట ఎట్లా సూచిస్తారు మనుషులు అట్లనే ప్రకటించారు గతంలో వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటాం తెలుగు ఇంగ్లీష్ లో ఎండిన ఎముకల లోయలు వాళ్ళన్ని వాళ్ళ ఎముకలన్నీ దగ్గరగా ఈయన ఈయన మాట్లాడితే ఈయన మాట ఈయన నోటికి దేవుడా శక్తి ఇచ్చింది మనకు కూడా ఆ శక్తి మనం వాడుకుంటలేం అంతే తేడా నువ్వు మాట్లాడితే ఎముకలు అన్నీ వాటి మీద రక్తనాళాలన్నీ వచ్చేస్తాయి నరాలన్నీ వచ్చేస్తాయి దాని మీద చర్మం కప్పి పుచ్చేసుకుంటుంది దాని తర్వాత ప్రాణం దిగొచ్చేస్తుంది ప్రతి ఒక్కరు నిలబడతారు అది పునరుద్ధరణకు సంబంధించిన దర్శనం అది మొదటిసారి రెండవసారి మన ప్రభు శిల మీద కేక వేసినప్పుడు ఇది గుడ్ ఫ్రై రోజు ప్రభు వాక్యం కానీ ఎవరు తెలుసు గుడ్ ఫ్రై ఏం చేస్తారంటే ఆయన పెద్ద కేక విస్తాను ప్రాణం విడిచిపెట్టని చెప్పి అక్కడికి బంద్ చేసి అందరు పోయి మజ్జిగ దాగి ఇంటికి వెళ్ళిపోతారు చర్చస్లల్లా ఎందుకంటే పొదన తుపాసం ఉంటారు కాబట్టి ఇంకా రెండు గంటలకు ఉపాసం బంద్ చేసి అప్పుడు మంచిగా తాగుతారు కొందరు పానకం ఇస్తారు ఏమేమో ఇస్తుంటారు చెరుకు రసం ఇస్తారు ఇంకేదో ఇస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూల్ డ్రింక్ ఇస్తారు రసన రసన కల్పిస్తారు కరెక్ట్ చర్చెస్లల్లా ఆ రోజు చల్లగా అందరూ తాగిపోయి మంచిగా తిని పండుకుంటారు ఇంకా ఈస్టర్ పండుగనే వస్తూనే ఉండే కానీ జీవితం అట్లా తయారీ అయితే ఆయన సిలువ మీద కేక వేసినప్పుడు సమాధులు పెద్ద భూకంపం వచ్చింది దాని తర్వాత సమాధుల బండలు రాతులు పగిలిపోయి అందులో నుంచి పరిశుద్ధుల శరీరం బయటికి వచ్చి ఇంత నలభై దినాలు అనేకులకు అగ్గుపడి అనింది వాక్యం అది రెండవసారి జరిగింది ఇప్పుడు మూడోసారి జరగబోతుంది అది పౌలు కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యయంలో చూపించిండు దశనం మొదటి పత్రిక నాలుగో అధ్యయంలో చూపించిండు ఎన్నో ప్రాంతాలలో చూపించిండు ప్రకటన గ్రంథాలు కూడా మనం చూస్తాం అవన్నీ పునరుద్ధానానికి సంబంధించినయే ఒక్కటి కూడా శ్రమలకు ముందు పోయినట్లు ఎక్కడ చూడం మనం వాడు చచ్చిపోయిందంటే ఏజ్కల్ గ్రంథం దర్శనంలో వాడు శ్రమలకు ఉండపోయి చచ్చినట్టే కదా మళ్ళీ కృత మన ప్రభు సిలువ వేసినప్పుడు వాళ్ళు సమాధుల్లోకి వెళ్ళి బయటకు వచ్చంటే ముందే చచ్చిపోయారు కదా మనం చావకుండా ఎట్లా పోతావు ఇంపాసిబుల్ అసాధ్యం ఒకసారి చూడండి వాక్యం ఎందుకు అసాధ్యము యోహాను సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఇవి మనం రాసుకోవాలి ఎందుకంటే ఇవి మనం ఖచ్చితంగా మర్చిపోతాం లేకపోతే ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోవాలి ఎందుకంటే ఎవరు అడిగినా రెడీ ఉండాల మనం జవాబులు ఇవ్వడానికి వ్యోహను సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనం మరియు పర్లోకం నుండి దిగి అనగా పర్లోకంలో ఉండు మనుష కుమరుడే తప్ప పర్లోకంనకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు చెప్పండి ఈ వాక్యం నిజమా అబద్ధమా యోహాన్ భక్తుడు చెప్తున్నాడు పర్లోకంనకు ఎక్కిపోయిన వాడు లేడు అరే లేదు బ్రదర్ ఈ వాక్యం తప్పు బ్రదర్ ఏలియా చెప్తావాను చెప్పండి నువ్వు అబద్ధి కొనువా యోహాన్ అబద్ధికుడ బోధకులు సత్యం ప్రకటిస్తుంట్రా అబద్ధం ప్రకటిస్తుంట్రా ఈ వాక్యంతో పోలిస్తే ఎందుకంటే వాక్యం వాక్యంతోనే పోలుస్తుంది పరీక్షిస్తుంది అదే యాసిడ్ టెస్ట్ అంటాను ఇంగ్లీష్లో అగ్ని పరీక్ష అంటాం తెలుగులో అగ్నికి ఏముంటుంది పేదూరు అంటాడు ప్రతిదీ అగ్ని చేత బయలుపరచబడని తన పత్రికలలో అగ్ని వచ్చినప్పుడు ఏది నిజమో ఏది అవధం తెలిసిపోతుంది నువ్వు తొక్క అయితే కాలిపోతావు విత్తనం అయితే జాగ్రత్తగా కాపాడబడతావు కాబట్టి ఇక్కడ ఏ మనుషుడు కూడా ఎక్కిపోలేదన్నది పరలోకానికి ఇంత తేటగా ఉంది ఇక్కడ వాక్యం అసాధ్యం అన్నట్టు ఇంతవరకు ఎవరు పరలోకానికి పోలే ఏసు ప్రభు తప్ప మళ్ళీ నువ్వు అనొచ్చు దరిద్రుడైన లాజర్ ఎక్కున్నాడు అంటే అబ్రహాము రొమ్మునానుంది ఇంగ్లీష్ లో ఏబ్రహామ్స్ బూజం అంటారు ఇంగ్లీష్ లో అదొక అదొక టెంపరీ ప్లేస్ అని నేను నేను మీకు చూపించిన పరదేశ్ అనేది ఒక టెంపరీ ప్లేస్ ఒక దొంగ దేవుని యొక్క ఏసు ప్రభుత్వానికి వాగ్దానం ఇచ్చే ఒక ఏమనంటే నేను నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావాని అదొక టెంపరీ ప్లేస్ అది తీర్పు జరిగినాకనే పరమ ఎరుషులేము రావడం అందరం అక్కడ జీవించబోతున్నాం తీర్పు అంత అయినాక అంతకుముందు అడుగు పెట్టలేడు పరలోకానికి నీ ఆత్మపయోస్ ఉంటుంది కానీ అక్కడ నువ్వు జీవించలేవు నువ్వు మళ్ళాకి ఎందుకు రావాల్సిందే కాబట్టి అబ్రహాము రొమ్ము అనేది ఒక స్థలం అది అది ఒక ఆత్మీయ స్థలం అక్కడ దేవుని బిడ్డలందరూ అక్కడ కాపాడబడతా ఉంటారు ఉపశమనం పొందుతూ ఉంటారు ఆదరణ పొందుతూ ఉంటారు తీర్పు జరిగినాక ప్రభుత్వ పాటు ఆ ప్రగణ గ్రంథల మనం చూస్తాము మందిరం అక్కడ నివసించబోతున్నాం మనం శాశ్వత కాలం అది భూమి మీదకి ఎంత తేటగా ఉంది ఎందుకంటే ఈ భూమిని దేవుడు ఎంత ఆసక్తితో తయారు చేసింది దీన్ని సంపూర్ణంగా ఎందుకు నాటకం చేస్తాడు లేదు ఎవరు కృతాకాశం కృత భూమి వస్తుంది ఎవరంటే కృతాకాశం కృత భూమి అంటే పాత తీసేస్తారని చెప్పలేదు కదా అవి ఆత్మీయ సత్యాలు కృత ఆకాశము కృత భూమి అంటే ఆత్మీయమైనవి భూమి అంటే గొప్పజన సాదృశ్యము ఆకాశం అంటే లక్ష మంది సాదృశ్యం అనే ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యం కాబట్టి ఎవరు కూడా పరలోకానికి పోయింది లేదు అక్కడి నుంచి దిగొచ్చింది లేదు కేవలము దేవుని దూతలు తప్ప ఏశ్రవ్ తప్ప అయితే ఏడియాకి సంబంధించిన వాక్యం చూపించాలని ఎంతో ఉంది నాకు ఎప్పటి నుంచో కానీ ఈ మధ్య ఈ ఛాలెంజింగ్ ప్రశ్నలు వస్తున్నాయి కదా మరి వాళ్ళకి నువ్వు జవాబు ఇవ్వాలి కదా వాళ్ళకి నువ్వు జవాబు ఇవ్వాలంటే జాగ్రత్తగా వాక్యంతో పోల్చుకొని జాగ్రత్తగా ఒకవేళ నీకు డైరెక్ట్ వాక్యంలో దొరకకున్నా కానీ పక్కన ఉన్న వాక్యాలు ముందున్న వాక్యాలను అన్నిటినీ జాగ్రత్తగా కుదుర్చుకొని చూసుకోవాలి ఎంత మట్టికి ఇది నిజమని కాబట్టి మొదటి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయంలో ఉంటుంది ఏలియా రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ శాములు ఉంటుంది రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండ వచ్చిన మనకు తెలుసు ఇదంతా దానికి ముందు ఏం జరిగిందని అడిది ఏలియా ఏలిష ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఎందుకంటే మిస్ అయిపోతాం కొన్ని ముఖ్యమైన అంశాలు అది మళ్ళీ నేను రావాలంటే ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది నేను కూడా ట్రెన్నో కానీ ఇప్పుడు నేను పోగొట్టుకోదలుచుకోలేదు నా దగ్గరకు వచ్చిందంటే దాన్ని గట్టిగా పట్టేసుకుంటాను ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం ఆరో వర్షన్స్ చూద్దాం అంతటా ఏలియా యహోవా నన్ను ఏ అర్థాన నాకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక దయచేసి ఇక్కడ ఉండుమని ఏలిషాతో అనగా అతడు యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమే సాగి వెళ్ళిది ఇక్కడ నేను ఒకటి అర్థం చేసుకుని ఏంటంటే ఏలిషాకి అర్థమైపోయింది ఏదో జరగబోతుంది ఏలియా ఇక్కడనే నన్ను ఎందుకు అంటే ఆయన ఏదో జరగబోతుంది ఆయన లైఫ్ లో నన్ను చూడొద్దు అనుకుంటున్నాడు నన్ను చూడని ఇస్తలేడు కానీ నేను చూస్తా అని ఆశపడిండు ఇది మనకు నచ్చింది ఏలిషా లాంటి హృదయం మనకు అవసరం ఏంది ఇది ఏది తెలుసుకోవాలో అన్న తపన నేను విడవని నేను ఎట్టి పర్స్టర్ పాటే పోతాను ఇది చాలా ముఖ్యమైనది చూడండి అయితే వాళ్ళిద్దరు ప్రయాణమే సాగేది ఏడవ వర్షంలో ప్రవక్తల శిష్యులలో ఏ మంది దూరంలో నిలిచి చూ అంటే తక్కిన శిష్యులు ఎంతమంది యాభై మంది అనుంది ఉంది కదా అంటే యాభై మంది దూరం లవడినారు ఇప్పుడు నాకు ఒక విషయం ఏంటంటే వీళ్ళంతా ప్రవక్తలే అంటే ఒక బైబుల్ స్కూల్ బైబిల్ కాలేజ్ లాగా అన్నట్టు ఎలియా దానికి డైరెక్టర్ ఎలిషా అన్న ఒక టీచర్ లాగా ఉన్నాడు తర్వాత వీళ్ళంతా స్టూడెంట్స్ లాగా ఉన్నారు కొంతకాలకి వీళ్ళు కూడా టీచర్స్ అవుతారు వీళ్ళ వీళ్ళ నుంచి గెహాజీ మూడోవాడు గెహాజీ టీచర్ కావాలా ఏ ఎలిష డైరెక్టర్ కావాలా అట్లా అన్నట్టు అయితే ఇక్కడ జరిగిన విషయం మీకు తెలుసు ఆ ఏ బది దూరంన నిలిచి చూచి వారిద్దరు యోర్దాను నది యోర్దాను నది దగ్గర నిలిచిపోయింటారు ఎవరిద్దరు ఏలియా ఎలిష ఇప్పుడు ఎనిమిదో వర్షాలు అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిను కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయి ఇది ఎల్లిషా చూసిండు ఎల్లిషా ఇది చూసిండు కాబట్టి నేను కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తా ఇది ప్రిన్సిపుల్ మీరు అర్థం చేసుకోవాలా వాక్య పరిచర్య సేవా పరిచర్య స్వస్థత పరిచర్య ప్రవచన పరిచర్య ఏవైనా కానీ ఎవరు చేస్తుండ్రో ఈ పరిచర్య వాళ్ళను జాగ్రత్తగా పరిశీలించి మనం వాళ్ళని వెంబడించాల నేను ఎవరిని వెంబడిస్తున్నా నాకు అర్థంగా కొన్నిసార్లు కానీ నేను చాలా మందిని బ్రదర్ భక్త సింగ్ ని బ్రదర్ పాస్టర్ జి శామ్యల్ని వెంబడించిన అట్లా కొంతమందిని వెంబడించిన కొంతకాలం దాని తర్వాత పాశ్చాత్య దేశంలో ఉన్న గొప్ప గొప్ప దైవజనం వెంబడించిన ఎంతోమంది ఒక్కరు గారు ఇద్దరుగా చాలా మంది కానీ ఆ చిన్నప్పుడు దేవుని పరిచయలు నా నడిపించింది మా మామ దూరపు బంధువు మా అమ్మ సైడ్ బందు ఆయన చనిపోయింది పాపం ఒక నాలుగు సంవత్సరాల క్రితము క్యాన్సర్తో ఆయన హైదరాబాద్లో ఎక్కడుండ కూడా నాకు తెలియదు ఆయన చనిపోయినాక ఎప్పుడో తెలిసింది నాకు సో ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబాన్ని దర్శిద్దామని అనుకుంటారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తలేదు చాలా మంది ఆయన హెబ్రహం చర్చ్లో వీళ్ళు ఎక్కడుంటారనిషిక ఎవరు చెప్పలేకపోయారు నాకు ఏదో ఒక రోజు నేను తప్పగా కలుస్తా వాళ్ళ కుటుంబాన్ని పోయి వాళ్ళతో మాట్లాడి నా సాక్ష్యం పంచుకుంటాను వాళ్ళతో ఎందుకంటే ఏలిష ఏలియా అని జాగ్రత్తగా గమనిస్తాడు ఒక్క క్షణం నేను వదిలేస్తే నా లైఫ్లో అది నేను పోగొట్టుకుంటానేమో ఆ పరిచర్య అన్న భయం ఈయనకుంది కాబట్టి అని ఎంటాడుతా ఇప్పుడు ఏలియా ఏం చేసిండు తను దుప్పటి తీసుకొని నీటి మీద రెండుగా విభజింపబడింది అది నేర్చుకున్నాడు ఎట్లా చేయాలనేది దాన్ని మడతేసి కొట్టడం అనేది కదా దాని తర్వాత పొడి నీళ్ళ మీద దాటిపోయి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాని చూచి నేను నీ నుండి తీయబడక నీ కొరకు నేనేమి చేయకూడదనో దాన్ని అడుగమని చెప్పగా అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి తెలుసు ఎలిషా నా నుంచి ఏదో కోరుతున్నాడానికే నన్ను విడిచిపెడతలేడు అంటే నేను అనేది ఏంటంటే నీకు క్లియర్ కూడా నీ సేవలో నీ పరిచరలను నువ్వు ఏం ఆశిస్తున్నావు అనేది మన ఏదో గుడ్డిగా బాగుంది సేవకి జాగ్రత్తగా పరిశీలించి ముందు పోవాలా సేవలో అర్ధర్బోతులుగా ఏం పోతుంటే అర్థం లేదా ఏ విషయాన్ని నేర్చుకోవాల్సిన విషయం అది మనం కాబట్టి నీ అద్ద నుండి తీయబడక ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మనం చెప్తున్నాడు పదం నీ నిన్ను నీ నుంచి నేను వేరు వేరు కాబోతున్నాను అనేది అర్థం ఇది తీయబడడం అంటే నీతో పాటు నేను ఉండలేను ఇంకా నేను నీతో పాటు ఉండలేను నేను సెపరేట్గా అవాల్సిందే ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా తయారైనవు సిద్ధమైనవు నువ్వు ఇప్పుడు నేను లేకపోకపోతే నేను లీడర్షిప్ లా గుర్తుపట్టాడు నేను పోకపోతే బ్రదర్స్ లో ఎంతమందిని ఎవ్వరు గుర్తించారు ఇప్పుడు నేను నేను ఉన్నాను అనుకోను ఏమవుతుందంటే ఏలిషా ఏలియా ఉన్నంత కాలము ఎలిషాకి ఎలిషా మరుగున పడిపోతాడు ఎలిషా తయారైపోయినాడు ఇంకా సేవకి ఇండివిజువల్ గా తయారు చేస్తాడు ముందు పోవచ్చు ఏలియా అడ్డంగా ఉన్నాడు వాళ్ళు దేవుడు చెప్తున్నాడు ఏలియా ఎంతకాలం నువ్వు అడ్డంగా ఉంటావు వాళ్ళ ఆ కూడా పెదోవాడు వయసు అవుతాడు మళ్ళీ కూడా లీడర్ కావాలా ఆయన కింద గెహాజీ కావాలా ఇంకా ఎంతమంది ఉన్నారు మంది అంటే నలభై మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కావాలి కదా త్వరగా బయటికి చేరు పక్కకి చేరు కొన్నిసార్లు ఈ విషయం నేను అర్థ చేసుకున్న ఎందుకు ప్రభుగా గొప్ప గొప్ప దైవజన్లని ఈ లోకంలోకి వెళ్ళి తీసేస్తున్నావు అంటే నాకు అర్థమైంది అరే ఎంతకాలం నువ్వు ఒక్కరినే సేవ చేస్తావు మంచిదే నీకు ఆశ ఉంది కరెక్ట్ చేసినా చాలు యోనిస్తులకు నువ్వు మార్గం చూపించాలి కదా నువ్వు అందుకే సమస్త జన్మలు శిష్యులుగా చేయమని చెప్పిండు మత సువార్త చివరి అధ్యాయంలో మార్కు సువార్త పదహారు అధ్యాయంలో సమస్త నమినవాన్ని శిష్యులుగా చేయమన్నాడు అది నీ సేవ మన సేవ ముఖ్యంగా కేబిపీఎంలో మనం అందరినీ శిష్యులుగా చేస్తాం వేరే చర్చ స్థాయి చేయరు అట్లా ఎందుకంటే ఇంకొక పాస్టర్ వస్తే వీరికి కాంపిటీషన్ అన్నట్టు ఉన్న పాస్టర్కి అందుకు చేయరు కానీ మనం ఎప్పుడో ఆలోచించలేదు మనం అందరినీ పాస్టర్స్ లాగా చేసినాం ఎన్నో వందల మంది చేసినాం నా జ్ఞాపకం ఉన్న కాడికి మన కాకుండా వేరే పాస్టర్లను కూడా మనం ప్రోత్సహిస్తాం సపోర్ట్ చేస్తాం అన్ని విధాలుగా అది సేవా విధానం అన్నట్టు అయితే ఎల్లిషాకి అర్థమైపోయింది ఇప్పుడు చెప్తున్నా నాకు సత్యం ఇంతవరకు చెప్పలేదు నాకు తెలిసి నేనేమో చేయబోతున్నాను కానీ ఇప్పుడు బయటకు వచ్చింది చూడు నీ వద్దను నేను తీయబడపోతున్నాను నీ కొరకు నేనేమి చేయబడుతున్నాను దాన్ని అడుగుమని చెప్పగా ఎల్లిషా కలిగిన ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమను ఇది బాగా అర్థం ఒక పాలు అడుగుతలేడు రెండు అడుగుతున్నాడు అంటే డబ్బులు అడుగుతున్నాడు అంటే ఎలి ఎలియా కంటే నేను ఇంకా పవర్ఫుల్ కావాలా అది ఆశ చెప్పండి మీకుందా అట్లా ఏలిషా ఆత్మ అంటే ఏదో ఎలిషాల ఏముందో చూడండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పౌలు మనకి బయలుపరిచిన విధానంగా ప్రతి మనిషికి శరీరము ప్రాణము ఆత్మ మూడు ఉంటాయని చెప్పింది కదా అయితే ఈయన ఏమడుతున్నాడు చూడు ఎలిషాని ఏమడుతు ఏలి ఏవిని ఏమడుతుందంటే నీ కలిగిన ఆత్మలో రెండు భాగాలు నా మీదికి వచ్చినట్టు దయచేయం అంటే ఆయన దగ్గర ఆల్రెడీ ఒక భాగం ఉంది ఎలిషా దగ్గర ఆత్మ ఉంది ఒకటి ఆల్రెడీ తనకి ఇచ్చిన ఆత్మ పుట్టుకతో ఏలియా దగ్గర ఉన్న ఆత్మల నుంచి రెండు భాగాలు ఆయనకి ఏమంటున్నాడు అంటే ఒక రీతిగా చెప్పాలంటే ఏలియా ఆత్మని ఎలిషా ఆత్మతో జతపరచమంటున్నాడు అంటే మీరు ఊహించుకోండి మన జీవితంలో మన శరీరంలో మన హృదయంలో ఎన్ని ఆత్మాలు పడతాయో సేన అనే దయ్యంలో పట్టిన వారి గురించి ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు నేను ఒక కామెంట్రీలో సేన అంటే పన్నెండు వేల ఇంకొక కామెంటరీలో తొమ్మిది వేల ఇంకొక కామెంట్రీలో ఏడు వేల అంటే ఏడు సైన్యము నీ హృదయలో పడుతుందంటే ఎంత పెద్ద మైదానం నీ హృదయం ఊహించుకో ఫేస్ చేసేస్తున్నాం మనం మన హృదయాల ఇక్కడ చాలా తేటగా ఉంది ఏలియా ఆత్మ ఏలిశాలకు నా నేను ఇవ్వలేనని చెప్తుండు ఎందుకంటే ఇవ్వలేను అది కదా ఆత్మ దేవుడించిన ఆత్మ ఇప్పుడు నా ఆత్మ నేను ఎట్లా ఇవ్వగలను ఎవరికి ఇవ్వలేను నేను ఆ దేవుడు తప్ప నాకు సాధ్యం కాదా కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎలిష ఆ ఎలిషాకి ఆశ ఉంది ఇది దైవికమైన ఆశ నేను నమ్ముతున్నా సో అర్థంతో ఉన్నది కాదు ఇది ఇది దైవికమైన తీవ్రమైన ఆశ ఆత్మీయమైన ఆశ నా ఆత్మ ఎలిష కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు కలిస్తే ఇంకా పవర్ఫుల్ ఆత్మ అన్నట్టు నాది ఇంకా దానికి దేవుని ఆత్మ కలిసిందనుకో ఎవ్వరు ఆపలేరు అన్నట్టు ఎలిషా అంటే అప్పుడు నాకు అనిపించింది ఏలియాలో ఉన్న ఆత్మ ఇక ఎంత పవర్ఫుల్ గా తయారైంది ఆయన ఎప్పుడు ఉపాసలు ఉండేటోడు ఏలియా రోజులు రోజులు రోజులు రోజులు ఉపాసలు ఉండేటోడు ఆయన అందుకు అంత పవర్ఫుల్ గా తయారైతే నా ఆత్మ పదో వర్షాలు అంటుండ అందుకు అతడు నీ అడిగింది కష్టతరంగా ఉన్నది ఎందుకంటే నాకు సాధ్యం కాదది నేను ఎట్లిపోగలను ఆత్మని అది నా ఆధీనంలో లేదు కదా ప్రభుది అది నేను నీకు కనబడిన ఎడలా ఆ ప్రకారం నీకు లభించును కనబడిన అది కాకపోనని చెప్పాను చెప్పండి మరి ఆయన కనిపించిందా కనబడలేదా మరోసారి చదవండి పాదవర్షాలు అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఆ ప్రకారం నీకు లభించిను కనబడినలా అది కాకపోవునని చెప్పాను ఒక సూచన అన్నట్టు నా వల్ల కాదు అది కానీ ఒకవేళ ఇట్లా జరిగితే దేవుని చిత్తం నేను కనబడితే నీకు నేను కనకపోతే దాకా రాకపోయినట్లు ఇప్పుడు పదకొండవశంలో వారు ఇంకా వెళ్ళి మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును కనబడి వీరిద్దరిని వేరు చేశాను ఇది సెపరేషన్ అంట వేరు చేశాను అయితే నేను విన్న కొంతమంది పాస్టర్స్ వాక్యం చెప్తుంటే ఏమనంటే చూడు ఏలియా అగ్ని రథముల చేత కొనిపోబడిన నుంచి అది అబద్ధం ఎందుకంటే ఇంత తేటగా చూడండి ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా అగ్ని రథములలో కొనిపోబడలేదు ఈ అగ్ని రథములు ఏం చేసినా అగ్ని రథములు గుర్రాలు రెండు దానికి రెండు అలా దానికి ఎన్నునే కలదు మనకు అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసినాయి అంతే కాబట్టి ఆ రథములు వీళ్ళని వేరు చేసినాయి అగ్నితో వేరే మార్గమే లేదన్నట్టు వేళ వేరు అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంనకు ఆరోహణ మాయను ఇక్కడ పదకొండవ వర్షంలో అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంనకు ఆరోహణమాయను పర్లో కనుక పన్నెండవ వర్షం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు ఎలిష అది చూచి నా తండ్రి నా తండ్రి రెండుసార్లు సంబోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దైవజనుడు నీకు తండ్రితో సమానం అనేది ఇది ఈ వాక్యం హెచ్చరిస్తుంది వాళ్ళు సంబోధించారు నా తండ్రిని తండ్రి అని తప్పులేదని చెప్తుంది ఈ వాక్యం ఏసు కృత భూమి మీద ఎవరిని ఎవరికి తండ్రి పేరు పెట్టదనడా లేదా మళ్ళీ దీన్ని ఇదేంది రెండు ఎట్లా అర్థం మనం అక్కడ చెప్పినది ఇక్కడ చెప్పేది ఏంది ఎలిష ఏలియాని నా తండ్రి అంటున్నాడు రక్షణ అనుభవం లేని వాడు నీకు తండ్రి కాలేడు వాడు ఎంత పెద్దడైనా కానీ నేను నడిపించేవాడే నీకు తండ్రి కాబట్టి ఎలిష ఏలియాని తండ్రి తండ్రి పోలుస్తున్నాడు ఇస్రాయల్ వారికి రథమును రాతులను నీవే అని కేకలు వేసాను అది కొంచెము ఎట్లా అర్థం తీసుకోవాలనేది చూడాలి ఇప్పుడు రథములు గుర్రము గు గుర్రము గుర్రములు రథము గుర్రం అనుంది అక్కడ అంతేగాని ఇక్కడ రౌతులు అట్లాడినా ఇస్సలు వారికి రథమును రాతులను నీవే అని కేకలివేసి అంటే రౌతు అనేవాడు ఎవరు అంటే నడిపించేవాడు అర్థం అట్లా అర్థం చేసుకోవాలి వెలియా ఇసల్ పల్లని నడిపించిన అన్నట్టు తన అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను ఈ పన్నెండో వర్షం చాలా జాగ్రత్తగా వినాల ఎందుకంటే ఇక్కడి నుంచే ఉంది ర్యాప్చర్ బోధ మోసకులు బోధను ఎట్లా మోసగించిన ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఎట్లా అంతలో ఏలియా వారికి మరలా మరలా కనబడకపోయాను ఇప్పుడు చెప్పండి ఒకళ్ళు నేను కనిపిస్తే నీకు అది వస్తుంది నేను నేను కనిపిస్తే ఏలియా రెండెంతలా ముచ్చినట్ట కనబడలేదు కదా పదో వర్షాలున్నాడు నేను నీకు కనబడలేలా ఆ ప్రకారం నీకు లభించి కనబడేళ్ళలా అది కాకపోవునని చెప్పాను మన అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఏలిష తన వస్త్రంను పట్టుకొని రెండు తునకలుగా చేశాను తన వస్త్రాన్ని మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసుకుని యోర్ధన్న ఒడ్డుకు వచ్చి నిలిచి ఉన్నాడు చూడండి ఈ పదమూడో వస్త్రం గురించి నేను ఒకసారి చెప్పిన కూడా ఏంటంటే ఈ లోకంలో గొప్ప గొప్ప దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెడతడు వారి ఆశీర్వాదాలన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎందుకంటే దేవుడు మనిషిని ఆశీర్వదిస్తే అది భూమి మీదనే పనిచేస్తుంది ఆశీర్వాదం పరలోకానికి పోయినాక ఆవి అవసరం ఉండవు ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అభివృద్ధి పొందాలంటే ఆశీర్వాదం అవసరం నువ్వు అభివృద్ధి పొందినాక నీ కాలాన్ని ముగించినాక నీకు అవసరం ఉండదు అన్నట్టు అవి వాపస్ పో పైకి ఈ లోకంలోనే పెడతాడు దేవుడు ఇది ఈ విధానం నీకు అర్థం కావాల అందుకు ఏలియా దుప్పటి ఇక్కడే పడిపోయింది లేకుంటే అది తీసుకొని పెట్టాడు అయినా పరలోకానికి ఆకాశ అంకారం ఉంది కాబట్టి ఆయన దుప్పటి విడిచిపెట్టి పడే కింద పడేసిపోయిండు అది ఏలియా తీసుకున్నాడు కాబట్టి నేను అనేది ఏంటంటే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ మనందరము ఈ లోకంలో మన ఆశీర్వాదాలన్నీ ఇక్కడే పెట్టి నీ పిలుపు ఇక్కడే పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది నీకున్న బహుమానాలు ఎటువంటి తలాంతలు నీకు ఇచ్చిన దేవుడు అవన్నీ నువ్వు ఇక్కడే పెట్టి వస్తుంది అది ఎవరికి నువ్వు ఇస్తాం నీ చేత లేదు అనేది ఇందాక నేర్చాం ఏ నుంచి ఏలియా నుంచి కాబట్టి దుప్పటి అంటే దాన్ని ఇంగ్లీష్ లో మ్యాంటల్ అంటారు మ్యాంటల్ కాబట్టి ఆ దుపటి లేక మ్యాంటల్ ఏలియా మ్యాంటల్ ఎలిషాకి వచ్చేసింది నుంచి గెహాజీకి రావాల్సింది కానీ గెహాజీకి దుప్పటి ఇష్టం లేదు ధనం ఇష్టం అందుకు దుప్పటి లేదు ధనం పొందుకున్నాడు దుప్పటి పొందుకోలేకపోయాడు లైఫ్ లో అదే దుప్పటి ఏంది లేదు అండ్ గొంగలి లాగుంటుంది అది గొర్రం గొర్రెలు కాసేటోళ్ళు వేసుకుంటారు అదే అది వేసుకుంటే కుచ్చుకుంటూ ఉంటుంది అది అదేవాడు కావాలా అంటారా చూడండి అక్కడే ఉంది ఏది విలువైందో తెలియని కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు అందరూ ధనంతో ఆస్తులంతా సంపరచుకొని పరిగెళ్తున్నారు కానీ మనము మన ధనాన్ని సేవలో నాటేస్తున్నాం ఎవరికి అవసరమో వాళ్ళకి అందరికీ పంచేస్తున్నాం అది కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అది బాధ్యత కానీ పోషించుకున్నాక ఏం చేస్తావా మిగిలింది అని ఇట్లా పంచి అది క్రైస్తవ జీవన విధానం ఎప్పుడో మర్చిపోయే అప్పసుల బోధ అప్పుసుల బోధ అంటే ఏంది ఎవరికి ఎక్కువ కలిగి వాడు తీసుకొచ్చి అప్పసుల కాళ్ళ దగ్గర పెట్టేండు అపోస్లు ఏం చేశారు ఎవరికి తక్కువ ఉందో వాడిని పంచిపెట్టారు అది అపోస్ల బోధ పాటైతే పాడుతాం బోధయ్యే అపోస్ల బోధ కానీ ఇటువంటిది ఎప్పుడు చేయలేను పద్నాలుగో వర్షంలో ఒక ఒంటి మీద నుండి క్రింద పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవ ఎక్కడ ఉన్నాడా నేను దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి రద్దున ఏలిష అవతలి ఎడ్డుకు నడిచిపోయి చూడండి ఇది రెండోసారి అనుభవం అంటే ఆ దుప్పటి వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే ఆ పిలుపు ఏలియా లాంటి పిలుపు ఈయనకు వచ్చేసింది అన్నట్టు అంటే ఏలియాకున్న బహు మనం అన్నట్టు అది రెండు పాళ్ళ ఒక పాల అనేది తెలియదు అది దేవునికి తప్ప ఎవరు తెలియదు కానీ ఏలియా నడిపింపు అయితే అదే రీతిగా క్రొత్త నిబంధనలు కూడా చూస్తాం ఏలియా నడిపింపు బాప్తిజం ఇచ్చి వచ్చింది ఎందుకంటే ఈయననే ఏలియా నడిచేసి అంటే బాప్తిజం ఇచ్చే యోహానులో ఏలి ఆత్మ ఉన్నది అది ప్రభు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాడు ఎవరి ఆత్మ ఎవరికి ఇచ్చినప్పుడు అర్థం కాదు ఎందుకంటే మనకు అటువంటి వివేచన ఇవ్వలే దేవుడు నోవ జలపల్లం తర్వాత అవన్నీ పోయినాయి అందరికీ కళ్ళ కనిపించటం లేదంత పడిపోయిన దేవుదూత ఇప్పుడు పదిహేనో వచ్చినం నుంచి చూసుకుంటే మనం వాక్యం క్లోజ్ చేసుకోవచ్చు ఎరుకో దగ్గర నుండి కనిపెట్టి ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలి ఆత్మ ఎలిష మీదే నిలిచినదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టంగా నమస్కారం చేసి అతనితో ఇట్లా నేరి అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఎలిష ఏలి ఆత్మ ఇతని దగ్గరకు వచ్చింది అది వాళ్ళు అనుకున్నారు కానీ దేవుడు కాదు అతనితో ఇట్లా నేరి ఇదిగో నీ దాసులమైన మా యొక్క ఏ పది ఉన్నారు మా మీద దయించి నీ గురువును వెదుకుటకు వారిని పోనిము యహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనాను ఇది బాగా అర్థం చేసుకోండి యహోవా ఆత్మ ఎత్ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనాను లోయ అందైనాను వేసి ఉండునేమో అని అతడు ఎవరిని పంపవద్దనను చూడండి వాళ్ళకి బాగా అర్థమైంది శిష్యులకి ఆయన సుడిగాలి అతన్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టింటది దేవుని యొక్క ఆత్మ ఎక్కడో ఒక జగా అతన్ని పెట్టింటది పర్వతం మీద నైనా లోయలనైనా వాళ్ళు ఎక్కడ చూశారు చెప్పండి వాళ్ళకి తెలియదు కదా అది వాళ్ళు చూడలేదు కదా వీళ్ళిద్దరు ఎవరు దాని తర్వాత జరిగినది వీళ్ళు బహుదూరంలో ఎక్కడ ఉన్నారు వీళ్ళ తెలంగాణ తెలియదు మళ్ళీ వాళ్ళు అర్థం తీసుకునే యహో ఆత్మ అతన్ని ఎత్తింటదని అంటే వీళ్ళు ఆ బైబిల్ కాలేజీలో నేర్చుకున్నారు ఎట్లా చూడాల భవిష్యత్తునని ఆ ట్రైనింగ్ తీసుకున్నారు అతనికి యాభై మంది కానీ వాళ్ళు ఒక దశ వరకే చూడగలిగినరు కానీ ఇంకొక దశకి పోలేకపోయినరు క్రైస్తవ జీవితం ఈరోజు అట్లనే ఉంది నువ్వు ఒక దశ వరకే చూడగలవు భవిష్యత్తుని ఈ వైరస్ భవిష్యత్తు రాబోతుందని నువ్వు చూడగలవు కానీ ఇది ఎంతకాలం ఉండబోతుందో నువ్వు చూస ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో నువ్వు చూడగలిగినావా దర్శనం ప్రభు ఆయన నమ్మదగిన వాడు సజీవుడు నిన్ను కొనుక్కున్నాడు నువ్వు ఆయన సొత్తు నీకు తపక్కు చూపిస్తాడు ఆయన్ని ప్రేమించిన వారు ఆయన దాసుని అయితే నీకు చూపిస్తాడు నువ్వు ఆయన దాసుని కాకపోతే చూడలేవు కానీ ఆయన తప్పక చూపిస్తాడు అతని శిష్యులకి పదహారు వర్షంలో అతనితో ఇట్లా ఇదిగో నీ దాసులమైన మా ఇద్దరు అతని అయితే అతను ఎవరిని పంపవద్దని నేను పదహారు పదిహేడు వర్షంలో పదిహేడు వర్షంలో అతడు ఒప్ప ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని అతడు పంపుడని చదివించిన గనుక వారు ఏ పది మందిని పంపేరి వీరు వెళ్ళి మూడు దినములు అతని వెదికినను అతడు వారికి కనబడకపోయాను వారు ఎరికో పట్టణం అందు ఆగి ఉన్న ఎలిషాద్ తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను చెప్పలేదా అని వారితో అనేను అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం చోటు రమ్యమైనదని మా ఎలినవడమైన నీకు కనబడినది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత సరే తర్వాత ఏలిషా ద్వారా ఆయన సేవ పరిచయ స్టార్ట్ అయింది తొమ్మిది పంతొమ్మిదో వర్షం నుంచి అయితే మనము ఇప్పుడు బాగా అర్థం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయనని రథ అగ్ని రథము అగ్ని గుర్రాలు విరపరిచినాయి కానీ సుడి ఆయన కొనిపోయినట్లు పో ఎక్కడికి ఆకాశం అంటే అది పైకి తీసుకెళ్ళింది అతన్ని పైకి ఎక్కడికి తీసుకెళ్ళింది అనేది ఎవరు చెప్పలేకపోయినారు కానీ మనకు తెలుసు ఎక్కవ తీసుకెళ్ళిన అయితే ఇది ఎప్పుడు జరిగింది అన్నప్పుడు చరిత్రలో ఎనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో జరిగింది ఇది ఎందుకంటే ఇవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి ఇవాళ బైబుల్ రికార్డింగ్స్ కాబట్టి క్రీస్తు పూర్వము ఎనిమిది సంవత్సరంలో జరిగింది ఇది అయితే దినవృత్తాంతములు మనకు తెలుసు ఇది రాజల గ్రంథం తర్వాత రాయబడిందని మొన్నటి దినంలో నేను దావిలకు సంబంధించిన విషయం మాట్లాడటప్పుడు ఈ విషయం చూపించలేదు దిన వృత్తాంతములు అంటే రాజులకు సంబంధించిన వాళ్ళ కుటుంబ చరిత్రలు వాళ్ళ ఏమంటాము గోత్రాలకు సంబంధించిన చరిత్రలు దాని వంశాం పర వంశ వంశావళి వంశవళి అంటామంటే దాన్ని ఏమంటామంటే చైన్ అంటాం జనరేషనల్ చైన్ అంటాం దాన్ని వంశవళి వళ్ళి అంటే చెట్టు కదా తీగ వంశ తీగలు అంటాం అంటే ఒక వంశంలో నుంచి ఎన్ని తీగలు బయటకు వచ్చినాయి అట్లా ఎక్కడికి ఎండైందో అని చెప్పేదాన్ని వంశవళి అంటాం దినవృత్తాంతంలో వంశవళిలు ఉంటాయన్నట్టు రాజులకు సంబంధించినవి వారి పిల్లలకు సంబంధించినవి అయితే దినవృత్తాంతంలో రెండవ అధ్యాయము ఇరవై రెండవ దినవృత్తాంతంలో రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో యహోరాం అనే ఒక రాజు ఉంటాడు అంటే అహాబు సంతతివీతర్ అహాబు కుమారుడు యహోరాం ఏలియ అహాబు కాలంలో ఆ సుడిగాలి చేత కొనిపోబడిడు ఆకాశంలకు దాని తర్వాత ఆయన కనిపించకపోయాడు వెతికిన గాని అయితే ఎలిష చెప్పినంత మాత్రం నా ఆయనని వెతకనిగిపోతామంటే వద్దన చెప్తే దాని అర్థం ఏంటంటే ఆయన దొరకడం చెప్పడానిక లేక ఆయన ఈ లోకంలో లేడం చెప్పడానిక ఎందుకు చెప్పింటాడు ఎలి దుప్పటి నా దగ్గరకు వచ్చేసింది అంటే నా ద్వారా ఇప్పుడు సేవ కొనసాగలం ముందుకి కాబట్టి ఎలిష ఏలియా సేవ అయిపోయింది అని చెప్పడానికి కొరక లేక ఏలియా ఇంకొక సలహాకి వెళ్ళిపోతాడు బ్రదర్ ఇప్పుడు నేను మనం నడిపించుకుందామా చెప్పడానిక మన మన సేవలో కూడా నేను అనేకసార్లు జ్ఞాపకం చేస్తా ఉంటా మనందరినీ రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాల్సిందే మనం ఒక్క జగలు ఉండడానికి వీళ్ళే అది జరగ జరగదు లేకపోతే కాబట్టి ఈ జౌహరా అనేవాడు ఏలి ఆహాబు కుమారుడు దగ్గర దగ్గర ఏడు పది సంవత్సరాల తర్వాత జరిగిన చరిత్ర ఇది రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఒకటవ అధ్యాయం పన్నెండు అది కాబట్టి ఇందులో ఏలియాహోరాన్కి ఒక పత్రిక రాసింది ఇక్కడ ఎప్పుడు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరంలో జరిగింది అంటే దగ్గర దగ్గర ఏడు ఏడు సంవత్సరాల తేడా సుడిగాలి ఆయన్ని తీసుకొని పోయినాక సంవత్సరాల తర్వాత జరిగిన చరిత్ర ఇది ఇవి తెలియక మనుషులు ర్యాప్చర్ కల్ట్ బోధకులు చెప్తారు కానీ ఈ పత్రిక ఈయన రాసిన పత్రిక లెటర్ యొహరాన్కి లెటర్ రాసినాడు ఈయన 7 నుంచి పదకొండు సంవత్సరాల తర్వాత జరిగిన కథ ఇది అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా షోమ్రోను ప్రాంతము లో ఉన్న ఆ ఏదది యోర్ధన నది దగ్గర షోమ్రోను ప్రాంతములో ఉన్న ఏలియా అంటే ఉత్తర దిక్కున ఉన్న ఏలియా దక్షిణ దిక్కుకి ఎట్లా అంటే ఆ సుడిగాలి అతన్ని తీసుకొని కింగి తీసుకొచ్చినట్లు తన శిష్యులు చెప్పినట్లు ఆయన ఎక్కడన్నా ఏదైనా లోయలా దింపిండాలా లేకుంటే ఏదైనా కొండ మీద దింపిండాలా వాళ్ళ వివేచినది అన్నట్టు ఆడవరకు ఎక్కడైనా దుడలేపారు కానీ వాళ్ళు అట్లీస్ట్ రఫ్గా చూడగలిగారు అయితే బైబిల్లో మనము అనేక ఈ విషయాలు ధ్యానిస్తూ ఉంటాం ఏంటంటే ఎన్ని ఆకాశాములు ఉన్నాయి అది కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో కూడా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ అర్థన్ ఉంది మరి కొన్నిట్ల గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్థన్ తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికీ ఆది అందు దేవుడు ఆకాశము భూమి ఆకాశములను అనుంది చాలా తేటగా ఉంది ఆది అందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాను భూమి ఆకాశములను సృజించనుంది అంటే భూమి వేరే ఆకాశములు వేరే ఆకాశము అనొచ్చు కదా భూమిని ఆకాశము అనొచ్చు కదా భూమి మరియు ఆకాశం అనొచ్చు కదా భూమి ఆకాశములు అని కొంతమంది ఏమంటారంటే గ్రామర్ వ్యాకరణ ప్రకారంగా భూమి ఆకాశము అన్నప్పుడు లు అనే పదం రావాల్సి వస్తుంది కదా అంటే లేదు ఎందుకంటే భూమి మరియు ఆకాశం అని చెప్పచ్చు కానీ భూమి ఆకాశములు అన్నప్పుడు ఒక్క ఆకాశం కాదనట్ ఆ వాక్యం ప్రకారంగా అది మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండంలో చూస్తాము సాధారణంగా అయితే ఆది కాండము ఏడవ అధ్యయము పదకొండు పన్నెండులో చూస్తాం మనము దానికి సంబంధించింది చాలా డీటెయిల్గా ఉంది కానీ ఈరోజు అంత డీటెయిల్ నేను చూపించాను ఎన్ని ఆకాశంలో నేను నేను అన్ని వాక్యాలు రాసుకున్నాను అవన్నీ చూపిస్తాను మొదటి ఆకాశము అంటే ఎక్కడ వరకు అయితే గాలి ఉంటుందో ఊపిరాడుతుందో దాన్ని మొదటి ఆకాశం అంటాము తర్వాత రెండవ ఆకాశం అంటే ఈ నక్షత్రాలు గ్రహాలు ఉండేదాన్ని రెండవ ఆకాశం మూడవ ఆకాశం అంటే దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలం అట్లా వీటికి సంబంధించిన వాఖ్యలు ఉన్నాయి బైబుల్లో అండ్ నేను మళ్ళా తరాత చూపిస్తే ఇప్పుడు చూపించాను రాసుకున్నా కానీ చాలా ఉన్నాయి అవి ఆది గ్రంథము ఎర్మ ఉంది దాని తర్వాత నిర్గమ్మ ఉంది ద్వితీయోపదేశ ఉంది నెహమిలో ఉంది సామె కీర్తల ఉంది యశా గ్రంథంలో ఉంది హిబ్ హిబ్రిలో రాష్ట్ర పత్రికలు ఉంది కొరతలు రాష్ట్ర పత్రికలు ఉంది మరియు ప్రకటన గ్రంథాలు చూస్తాం అవన్నీ మళ్ళీ ఎప్పుడైనా నేను చూపిస్తాను రోజు ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం ఇది ఏంటంటే దిన ఒకటి చూపించి నేను వాక్యాన్ని ముగిస్తే రోజుకి దిన రెండవ దిన వృత్తాంతంలో ఏలియ దగ్గర దగ్గర పది సంవత్సరాల తర్వాత జరిగిన స్టోరీ ఇది ఆయన ఎలీషా నుంచి వేరుపడి సుడిగాలి చేతి ఆ సుడిగాలి మీకు తెలుసలేదు సుడిగాలి పైకి తీసుకపోతుంది ఏదైనా వస్తువులని దాంతో పాటు ఇంగ్లీష్ లో ఒక మూవీ చూసి నేను ఎప్పుడు నైన్టీన్ ఎయిటీస్ లోనో నైన్టీస్ దాన్ని మూవీ పేరు ట్విస్టర్ దాని పేరు మూవీ పేరు ట్విస్టర్ ఆ ట్విస్టర్ అనే మూవీలో సుడిగాలిలు వస్తూ ఉంటాయి ఆడ అమెరికా దేశంలో ఆ సుడిగాలిలు ఎట్లుంటాయంటే అవి చిన్నగా స్టార్ట్ అయ్యి సముద్రం మీది పోయిందనుకో సముద్రంలో ఉండే చాపలు తిమింగాలు ముసళ్ళు పెద్ద పెద్ద జీవరాశ్ర కూడా లేపుకొని పోతుంది తపైకి పైకి తిమిగా సుడిగాలి సముద్రంలో ఉన్న జీవరాశలు అన్నిటినీ లేపు అది అట్లనే గాలికి ఇంకా తిరుక్కుంటా తిరుక్కుంటా కాలనీస్కి సిటీకి సిటీలో పెద్ద పెద్ద ఇండ్లను తీసుకొని అదే ఊర్లలో వెళ్ళిపోయింది అనుకో వెళ్ళిపోతే చెట్లని పెద్ద పెద్ద చెట్లను కూడా లాగేసుకొని పోతుంది అది బర్రెలు ఎద్దులు పశువులు అన్నిటినీ వేసుకొని పోతుంది అది ఐదురుగుతా ఉంటాయి ఇట్లా పైపోతుంటా ట్విస్టర్ అనే సినిమాలో చూపిస్తారు మీరు యూట్యూబ్లో చూడండి ఉంటుంది మూవీ ట్విస్టర్ అనేది అన్న చూపిస్తాడు ఆ గాలి ఎట్లెట్లా తిరుక్కుంటా పోతుంది సుడిగాలి మీకు సుడిగాలి అర్థం కావాలంటే ట్విస్టర్ మూవీ చూడండి నేనే చెప్తున్నా సినిమా చూడమని అది సైంటిఫిక్ మూవీ అది సినిమా అంటే పాటలు పాడుకోవడము పార్క్లలో తిరుక్కుంటే డ్యాన్స్లు చేసే సినిమాల గురించి మాట్లాడతలేను సైంటిఫిక్ మూవీస్ చూడండి మాట్లాడతాను ఈ సుడిగాలు ఎట్లా తయారవుతాయని అయితే ఆ సుడి గాలి అట్లనే తిరుగుతూ ఉంటారు తిరుగుకుంటా తిరుక్కుంటూ తిరుక్కుంటూ దాన్ని ఎవడు ఆపలేడు అయితే వాళ్ళు సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ సుడిగాలిలో ఒక పెద్ద బాంబుని మేలిస్తే ఆ తిరుగుడు ఆగిపోతే సుడిగాలి ఆగిపోతుంది అన్నట్టు అట్లా వాళ్ళు ట్రై చేస్తారన్నట్టు చివరికి సక్సెస్ఫుల్ అవుతుంది అయితే ఆ ఎంతో పైకి తీసుకుపోయిన సుడిగాలి ఆ పర్రెలని ఎద్దులని పక్షులని పశువులని ఇండ్లని చెట్లని అన్నిటికీ కిరిగి తీసుకొచ్చి పడేస్తాయి సుడిగాలి ఆగిపోగానే అన్ని పడిపోతాయి అయితే ఆ తిరుగుతా ఉన్న సుడిగాలిని ఆ తిరిగేదాన్ని ఆపాల సైంటిస్ట్లు అట్లా ట్రై చేస్తారు అన్నట్టు ఆపుతారు ఎట్లా పెద్ద బాంబును పంపిస్తారు అట్లకి పెద్ద బాంబు అంటే బాంబు ఆ సుడిగాలి ఎక్కడి దగ్గరలో ఒక పెద్ద బాంబు పెడతారు చాలా పెద్ద బాంబు అది ఆ బాంబు ఆ సుడిగాలి తీసుకుని వెళ్ళిపోతుంది సుడిగాలిలో తీసుకపోతే వీళ్ళు రిమోట్ కంట్రోల్ బటన్ ఒత్తుతారు ఒత్తితే సుడిగాలి మొత్తం ముక్కలైపోతారు బాంబు బ్లాస్ట్ కాగానే ఆ తిరుగుడు బంద్ అయిపోతుంది తిరుగుడు బంద్ కానీ సుడిగాలి మాయమైపోతుంది ఇక పైన ఉన్నాయన్నీ వచ్చి కింద పడతాయి అన్నట్టు దాని విధానం అన్నట్టు దైవికంగా దేవుడు దాన్ని సిద్ధపరిచిన విధానం పైకి ఏం పోతుందో రావాల్సిందే అది అది విధానం అన్నట్టు అయితే దినవృత్తాంతంలో రెండవ అధ్యాయము సారీ రెండవ దిన సారీ రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈయన రాష్ట్ర ఇరవై అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి దినవృత్తాంత రెండవ దినవృత్తాంతంలో ఇరవై అధ్యాయము పన్నెండవ వర్షంలో అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని ఎందకు పంపానని పంపెను నీ పితరుడు దావీది నాకు దేవుడైన యహోవాసారీ ఈయన ఇన కుమారుడు కాదు సారీ ఈయన సొలమోను సంతతి సొలమోను నుంచి వచ్చిన వాడి ఈయన కుమారుడు నేను ఇందాక తప్పు చెప్పిన అహాబు కుమరణి ఎందుకంటే దక్షిణ దిక్కున అహాబ్ ఎక్కడ ఉంటాడు ఉత్తర దిక్కున అహాబ్ ఉంటాడు కాబట్టి అంతట ప్రవక్తైన ఏలియా ఒక పత్రిక వ్రాసి ఏలియా సాధారణ ఏలియా ఉత్తర దేశంలో ప్రవక్త దక్షిణ దిక్కు ఎట్లా వచ్చిండు ఇవి అర్థం కాక రాచర్ కల్ట్ బోధకులు ఆయన ఎత్తబడిండు కాబట్టి సంఘం కూడా ఏలియా లాగా ఎత్తబడుతుంది అని చెప్తున్నారు అబద్ధ బోధది అంతట ప్రవక్తైన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యుద్ధకు పంపేడు నీ పితరుడ దావేదు నాకు దేవుడైన యహోవ సెలవించినదేమనగా నీవు నీ తండ్రి అయిన యహోషపాత్ ఇప్పుడు అర్థం చేసుకోండి యహోషపాతు కుమారునికి రాస్తున్నాడు లెటర్ యహోషపాతు మార్గంలో ఎందేనను యూధా రాజు అయిన ఆశ మార్గంలో రాజుల మార్గం నడిచి ఆహాపు సంతతి వారు చేసిన వ్యభిచారం వలన చెప్పున యూధాను ఎర్సలేము కాపరస్లను వెచ్చరింపజేసి నీకంటే యోగిలని నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపిన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యోహవ నీ జల్లను నీ పిల్లలు బారేనలను భార్యలను నీ వస్తు వాహనం అన్నిటినీ మొత్తును చూడండి శిక్ష ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఒక రీతిగా కానీ ఇంకో రీతిగా ఏంటంటే ఏలియా సేవ అక్కడికి బంద్ కాలే సుడిగాలి తీసుకుపోవడం వల్ల సేవ బంద్ కాలే నేను అది చేసుకున్నా నీ సేవ హైదరాబాద్కి అనుకుంటున్నావు నీ సేవ అజీజ్ నగర్ కి అనుకుంటున్నావు నీ సేవ నాగిరెడ్డి కూడా అనుకుంటున్నావు నీ సేవ రామ్నగర్ అనుకుంటున్నావు నీ సేవ ఎండు కాదు అది అది ఇంకెక్కడికో పోవాల్సిందే ఉత్తర దిక్కు నుంచి దక్షిణ ఇప్పుడు నువ్వు దక్షిణంలో లేకపోవచ్చు నేను ఉత్తర దిక్కు పంపిస్తున్నాము దేవుడు పోతారు ఎవరన్నా నార్త్ ఎట్లా వద్దు పోవాలిపోతారు కుటుంబాన్ని నాకంటే మీరు ఎవరి ప్రేమిస్తున్నారు ఆయన ఎక్కడ పంపట్టే అక్కడ పోతేనే కదా నీ నీ సేవ పరిచయాలు ఇట్లా తయారవుతుంది కాబట్టి సుడిగాలి పైకి తీసుకెళ్ళిన ఆ ఏలియాని ఉత్తర దిక్కు నుంచి తీసుకొచ్చి దక్షిణ దిక్కును దింపింది అందుకు బతకొద్దని చెప్పి ఎందుకంటే ఓ ఆణు చీడికి వరకు వస్తారు వాళ్ళు ఉత్తర దిక్కు వచ్చి శోభ్రం నుంచి ఎవడు మన దక్షిణ దిక్కున రావాలి ఏర్శలేం ప్రాంతానికి రావాలి శాలేం ప్రాంతానికి రావాలి యహోరాము యహోషపాత కుమారుడు ఇందాక నేను అతని కుమారుణని ఎవరు మన ఆహాబ కుమారు అది తప్పది యహోరాము యహోషపాత కుమారుడు ఇనేం చేసిందంటే ఆహాబు కుమార్తె అయిన అతల్య అని పెళ్లి చేసుకున్నాడు అతల్య ఎంత క్రూరరాలు అంటే తన తల్లి కంటే క్రూరరాలు తన తన తల్లి ఎసబేలు కదా ఎసబేలు కంటే మరీ క్రూరురాలు అతల్య ఈరోజు అతలియ ఆత్మ తిరుగుతుంది ప్రపంచంలో ఎవరిని వర్తాల పడుతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు డీటెయిల్ గా చెప్పాను మీ గురించి మనకు మటుకు మీకు బాగా అర్థం చేసుకోండి మీ అంతరంగ పురుషుని మీరు బలపరచుకోకపోతే మటుకు మిమ్మల్ని కష్టం కాపాడడం ఈ కాలం చాలా భయంకరంగా అంతరంగ పురుషుడు ఎంత బలపడితే అంతగా నీ సేవ విస్తరింపజేయగలదు లేకపోతే నీ ప్రాణం దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుంటుంది అది ఎంజాయ్ చేయాలనుకుంటుంది ఈ కాబట్టి దేవుడే మనకు ఆయన కృపను అనుగ్రహించి నడిపించాలా గెలిచేలాగా నీ సేవని నువ్వు ముందు కొనసాగించుకుంటూ వివేచించడం నేర్చుకోండి ప్రవచించడం నేర్చుకోండి ప్రవచన వారం దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రభావ ప్రవచన వారం నాకు అనుగ్రించు వాక్యాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం అనుగ్రహించు అని ప్రార్థించుకోండి అటువంటి కృప కొ మీకు అనుగ్రించాలా ప్రార్థిస్తాయి పరశుధన తండ్రి మీకు వందనాలు వేసయా కృపామయడ మీకే స్తోత్రాలనైనా ప్రభా ప్రపంచమంతట యాప్చర్ కల్ట్ విస్తరించింది ప్రభ ఓ ప్రభ తొంభై నిండిపోయింది ప్రభ చర్చి ఒకప్పుడు నమ్మని చర్చలు కూడా ఇప్పుడు నమ్ముతున్నాయి ప్రభావ అంతగా అంట వ్యాధి లాగా అంటుకోపోయింది ప్రభ అవును ప్రభా అదొక వైరస్ లాగా అంటుకుని విస్తరించింది ప్రభా కానీ దాంతో మాకు ఏ పని లేదు ప్రభావ మీరు ఏం చేయమంటే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవును ప్రభా ప్రేమతోనే దాన్ని ప్రకటించాలి ద్వేషంతోనే ఫ్యాప్చర్ కల్ట్ బోధకుల మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు ప్రభావ అది మీకే తెలిసినైనా మేము ఎవరిని అసహించుకుంటలేం ఎవరిని ద్వేషిస్తలేం ఎవరి గురించి వ్యతిరేకంగా చెప్తలేం ప్రభావ అదొక డేంజరస్ ఆత్మ అని మీరు మాకు చూపించినారు ప్రభ అది అంటుకుంటే విడిచిపెట్టడం కష్టం అని మీరు మాకు చూపించినారు ప్రభా కానీ మీ యొక్క సహాయం చేత దాని నుంచి మాకు మళ్ళీ మీకు ఎంతో వదనాలు అయినా ఇందులో ఇటువంటి బోధలో ఎంతో మంది మా ప్రియులున్నారు ప్రభా కుటుంబీకులు ఉన్నారు ప్రభా బంధువులు ఉన్నారు మిత్రులు వారి పట్ల మీ యొక్క కనికరం చూపించమని మధ్యాహ్న కాలంలో ప్రార్థిస్తున్నామైనా కనికరించండి సహాయపడండి ప్రభా అది చాలా కఠినమైన ఆత్మ ఓ ప్రభా దాని నుంచి విడుదల వాళ్ళకి లేకపోతే వాళ్ళందరూ శ్రమలుగుండా పోతారని మీరు మాకు చూపించినారు తండ్రి అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు మరణంతో నిబంధన తీసుకున్నవాడని వాక్యం ఉంది ప్రభుత్వ కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనకి జవాబుదీ చేయండి తండ్రి వారిని అందరినీ బయటికి తీసుకుంటున్నామని ప్రార్థిస్తున్నామేనా మిమ్మల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే తయారు చేయమని మా కుటుంబీకుల అందరినీ నడిపించమని ఈ మధ్య కాలంలో వింటున్న వాక్యం వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించమని వారిని మీరు ఆక్రమశ్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం కృపా వెంబడి కృపను అలగ్రహించండి విశేషమైన అద్భుతకరమైన సేవ మమ్మల్ని ఎక్కడ పోమంటే అక్కడ పోతాం నైనా ఆ మీరే నడిపించి మనం మా శరాలను స్వస్థపరచండి మా అంతరంగ పురుషుని బలపరచండి మా ఆత్మని మీ యొక్క ఆత్మతో లీనం చేయమని ప్రార్థించడం సంపూర్ణంగా తెరుమని మీ కొరకు సాసనాలు పెట్టుకోమని ఆ యొక్క వైరస్ నుంచి వ్యాక్సిన్స్ నుంచి మమ్మల్ని కాపాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ प्रार्थ स्तोत्र <laughs> प्रभाव परशुद गर्वशक्ति मंत्र जीवन बलता जीवाधिपति के स्तर में गोप देव निंदा निरंतर वीक दीव महागण मोहन सर्वाधिकारी सकल युगम देव परशुद नी के स्थित स्तोत्र गोप देव यद्यम प्रभ ना इच्छी समय बटी नीत वाला प्रभा नी के स्तुत स्वतंत्र अर्चित मैंने ఆయన ఇసు ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నా దేవ ఇసు ప్రభావ అనేక కార్యాల నుంచి మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ ఎన్నో ఎన్నో విషయాల ప్రభావం బయలుపరుస్తున్నారు ప్రభావ ప్రతి ఒక్కటి ప్రభావ ఒక దశలు మేము మర్చిపోతున్నాయి కనుక ప్రభావ తిరిగి మాత్రం మాత్రం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ ఆయన మా హృదయాలు మీరు జాగ్రత్తగా రాసుకోవాలి ప్రభావ ఓ దేవ ఆ వాక్యం ప్రకారం మీరు జీవించాలి దాని ప్రకారంగా ఓ ప్రభావ అనేకలు ప్రభావం ప్రకటించాల అనుభవపూర్వకంగా మనం నడిపించమంత అదృష్టమైన గొప్ప ఓ ప్రభా ఎలిషియా ఏలియా గురించి ఈ రోజు మొత్తం నిర్మాతలు మాట్లాడినాడు ప్రభా ఏలియా ప్రభా ఎలిషా దగ్గర పోయి ప్రభా ఏ రీతిగా ప్రభా శిష్యుడిగా ఉన్నాడు ఆ రీతిగా ప్రభా తన్ని తన ఓ ప్రాగ్ నుంచి విడిపేటట్టు ప్రభా ఆయన ఎత్తు ప్రభా అతను ఎంతగానో ఆశితున్న ప్రభావ ఏలే నివరించినాడు ఏల ప్రభ ఏ రీతిగా సేవ చేస్తున్నాడు ప్రభా అన్నిటిని గమనించినాడు ప్రభా అతని అర్థం చేస్తున్నాడు తన ప్రకారంగా ప్రభా అనే సేవ కాబట్టి ప్రభా ఏలియా ఉన్నంత కాలం ఎలిషియా ప్రభా ఆ రీతిగా ప్రభా నా తన యేసు ప్రభ ఆత్మీయంగా బలపడిన కానీ ప్రభావ దసరాలో ప్రభావ మీరే వాళ్ళు ఎడదీసినట్టు మేము చూస్తున్నాం ఎందుకంటే ప్రభా అపో కారంలో కూడా మేము చూసినాం ప్రభా మీరు మాకు చూపించినారు అనేక పర్యాలు ప్రభావ నాదేవాసూ ప్రభావ శిష్యులంతా ప్రభావ అక్కడే కలిసి మీరే అక్క ఏశల మీద కరువు పెట్టిన శిష్యులు ప్రభావ చెలా చదవం అయిపోయి అప్పుడు సేవ విస్తరించింది అభిషేకం పొందిన ఒక దగ్గర సేవ కాదని మీరు అక్కడి నుంచి ఒకరి వాక్యం నుంచి మరోసారి మమ్మల్ని హెచ్చరిస్తున్న ప్రభావ ఇవ్వాలి గొప్ప దేవం ప్రతి దశలో ప్రభావ మీ వాక్యాల మీద జాగ్రత్తగా మీ పరిశీలించి వాటిని అర్థం చేసుకోవాల ప్రభావ అన్నికులు వాటిని ప్రేమ పూర్వకంగా వాటిని అర్థమయ్యేలాగా ప్రకటించేలాగా అంటే ఆత్మను మాకు నా దేవ మీకు పరిశుభాత్మ అభిషేకం మేము నింపబడాల ప్రభావ నా దేవ ఐసు ప్రభావం నా తండ్రి మా అంతరంగా కూర్చొని మేము బలపరుచుకోవాల ప్రభావ శరీరం బలహీనమే ప్రభావ అది దాన్ని బలపరుచుకుంటే ఏం లాభం లేదు ప్రభావ కానీ మా అంతరంగా కూర్చొని మేము దినదేనం బలపరుచుకోవాలా అయినా అలాంటి ఆత్మతో మేము మీ ఆత్మతో ప్రభావం మా కలిసి ప్రభావ మేము ప్రార్థించాలా ఉచ్చరించం కానీ మూలుగులతో మేము ప్రార్థించాలా దైవ చిత్తాన్ని దుఃఖంతో మేము ప్రార్థించాలా అలాంటి ఓ ప్రభావ ప్రార్థనలు మేము చేయాలి ఇస్తే ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభ ఎందుకంటే బహు భయంకమైన కాలాలు మేము ఉంటున్నాం ఓ ప్రభావ ఈ లోకమంతా ప్రభావం మీ వాక్యాన్ని వంకరగా తీసుకునే ప్రభావ అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు అబద్ధాన్ని ప్రభావ ఆశ్రయించి ప్రభు అంతా మోసంలో ఒక జనం అంతా ప్రభావ కనికరించమంతా ఎంత విచిత్రకరమైన బోధనలు చెప్తున్న ప్రపంచం ఓ ప్రభావ ఆచారబద్ధంగా ప్రభావ ఏం వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారో వాళ్ళని తెలియని స్థితి ఉన్నారు ప్రభా నైనా ఈ ప్రభావ ఈ వాక్యం చూస్తుంటే ప్రభావ వాళ్ళ పట్ల మాకు ఎంతగానో ప్రభా ఓ ప్రభావ ప్రేమ జాలి దుఃఖం కలుగుతున్న ప్రభావ ఎందుకంటే వాళ్ళు సత్యం నుంచి తొలిగిపోయి ప్రభావం ఓ ప్రభావ మనుషుల కల్పితాల బోధలో పడే ప్రభావం పుట్టుమిట్లాడుతున్నారని వాళ్ళు తెలియని గో ఆత్మను దూషిస్తున్న ప్రభావ కనికరించిన ప్రభా బిడలందరూ ప్రభావ మీకు సత్యాన్ని గ్రహించి స్వీకరించే బిడలుగా తయారు చేయండి ఓ ప్రభావ కఠినాత్మ నుంచి వాళ్ళకి బిడల్ల ఇచ్చేయండి మీ ప్రేమగా ఇచ్చే ప్రభావ మా సహోదరులు ప్రభావ మానించిపోయిన వాళ్ళంతా తిరిగి ప్రబం తీసుకుని రావాలా ప్రభావాన్ని ఏ రీతిగా ప్రబం చేంతకు నడిపించాలో మీరు మాకు మార్గం చూపించండి మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ పరిశుద్ధులకు తల్లి మీకు అన్నా ఇస్తే భయకమైన కాలం ఉంటున్నాను ప్రభావతాన్ని మామూలు హేతు అడిగిన ప్రతి ఏ రీతిగా ప్రబం సమాధానం ఇవ్వాలి జవాబు ఇవ్వాలా ప్రేమతో సాత్వికంతో ప్రభావ అలాంటి ఆక్రమ కలిగించే ప్రవచనం వరకు మాకు అనుగ్రహించండి ప్రవచనం వరకు మేము వాకి ఈ ప్రవేశ నుంచి మేము అర్థం నా తల్లి ప్రభా ఏలియా ప్రభా ఏలియన్ ప్రవ ఏలి శంబడించిన ప్రవ నేసుక్రవా అయినా ఈసు ప్రభా ఆ రీతిగానే ప్రభావ తన సేవ ఆరంభించుకున్న ప్రభావ ఏలియన్ ఒక ప్రాంతంలో ప్రభావ నై తన ఇసు ప్రభావత ప్రకటిస్తున్న ప్రభావ ఆ నడిపించిన ప్రభావ కాబట్టి మా సేవ కూడా మీరు ఎక్కడ నడిపిస్తుంది మేము అక్కడ పోతాం మీరు ఏ ప్రాంతంలో బామ్మంటే ఆ ప్రాంతం మేము పోతాం దాని పూర్తి మేము ప్రార్థన పూర్వకంగా మేము కనిపెట్టుకోవాలా ప్రభావా మీ వాక్యంలో మీలో మేము తరబి పొందాలా మీ ఆత్మ చేత మీరు నడిపించవాల ప్రభావ ఏలే ఆత్మ చేత నడిపింపడ ప్రభావ విశేషమైన అద్భుతాలు చేసిన ప్రభావ ఏలే ప్రభా తన కాలంలో తన సేవలు ప్రభావ అతని ఆ రీతిగానే ప్రభా మా ఆత్మీయ జీవితంలో పరో ప్రభ మీ అనేకలు ప్రభేందుకు అనేక అద్భుతాలు ఆశ్చర్యకారులు మేము చూడాలా బహు విశేషమైన కారులు మేము చూడాలా ప్రభావ దేవామ్మక ఆశ ఉంది ప్రభావ రీతిగా ప్రభావ కానీ ఏలేషక ఆశ వచ్చింది ప్రభావ ఏలేకంటే రెండు పాల ఆత్మ కావాలని ప్రభావ అతను పొందుకున్నా లేదు మాకు తెలియదు ప్రభావ కానీ ప్రభా మా కుమడికి ఆశ ఉంది ప్రభావ మేము ఆ రీతి పోవాలా అది దైవికమైన ప్రభావైనా మాకు అలాంటి హృదయంలో గుర్తించి ప్రభావ నా తను ఎందుకంటే మీరు అన్నారు తర్వా నేను చేయ నన్ను నన్ను ప్రేమించే వాడు ఎక్కువ చేస్తా అన్నారు ఆయన ఇస్తే ప్రభావ మీరు అంతగా ప్రభావ మీ బిడ్డలు ఆ కృపలు అనుగరించిన ఆయన నీకు వన్ అను ఈ లోప స్వార్థంతో వాడుకుంటే మేము ఆ రీతి వాడుకుంట్రా ఎందుకంటే ప్రభావ మేము ఎంబడించిన వాళ్ళు మీ సత్యంలో మమ్మల్ని మీరు నాటుకున్నారు ప్రభావాలో మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు మీ సత్యంలో మీ వాక్యంలో మమ్మల్ని ప్రభావ ప్రతిష్ఠించుకున్నారు ప్రభావా అన్న నీకు వన్ మన ప్రవర్తి ఈ దైవీకమైన విధానాలు ప్రభావ ఈ వాక్యం పాటించాల ఒక ప్రభావ ఇలిషా నుంచి ఈరోజు మీరు మాతలు మాట్లాడుతున్నారు ఏలి నుంచి ప్రభావ ఎన్నో విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు అందా నియ్యా గొప్ప దేవ మేము అనేకుల మీద చేయాలా ఇలిషా సేవలు ఏదైనా తర్బి పొందిన ప్రవ్వ ఆ రీతిగానే నా తాన్ని ఇస్తూ మా సేవ జీవితంలో ప్రభావాల మేము కూడా అనేకలు ప్రవ శ ఓ ప్రభావం మీకు శిష్యులపై చేయాలా ప్రభావ అనేకులు ప్రభావ గొప్ప గొప్ప సేవకులు తయారు కావాలి మా సేవలో అలాంటి అభిషేకర మాతాన్ని గ్రహించే ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలో మార్గం చూపించండి నా తండ్రి నా దేవ ఇస్తా నేను తెలుసుకునే విషయం ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు కానీ ప్రభావ ఇవాటి అన్నిటిని మేము మాకు ఊహగా మించి ఉన్నాయి కానీ ఇటు అన్నిటి మేము జాగ్రత్తగా మేము భద్రపరచుకోవాలా ఇది టైం ప్రభావ ఈ కాలంలో మీరు కొన్ని అనేక పర్యాలించి మీరు మాతో అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి ప్రాభ ఆ నెరవేరే టైంకి ప్రభావ మేము అటు విచ్చి పెట్టినా మర్చిపోయిన ప్రభావ మళ్ళీ జ్ఞాపకం చేసినప్పుడు ఇది మేము ఎప్పుడో మేము వాక్యం అని మనుషులు తుణీకరిస్తున్నారు చెప్పిన వాళ్ళని ఓ ప్రభావ ఎన్ని వాళ్ళు కూడా ఓతికి లేదు కృప చూపించని ప్రాభ మాకు జ్ఞాపకం చేస్తున్నారంటే రెండవసారి ప్రభావ మీ కృపనే ప్రభావ నేను మేము ఒకవేళ మందమతులుగా ఉన్నమేమో ప్రభు మేము పరిశీలించుకోవాలో ప్రభావితి జాగ్రత్తగా పరిశీలించాలా మా హృదయాలు మేము రాసుకోవాలా తండ్రి మీ వాక్యం మేము వెంబడించాలా మీ సత్యములు మేము సంపూర్ణంగా మేము తయారు కావాలా సంపూర్ణకి ఒక దశ ఒక దశకు మేము ఉండాలి ప్రభావ బైబుల్ అంతా సువార్థకులంతా ప్రభావ ప్రవక్తులంతా ఓ ప్రభా శిష్యులంతా ఆరింతగానే వెళ్ళిన ప్రభావ ఒక్కొక్కరికి సంబంధం లేకుండా ఎన్నో ప్రాంతాలు కాబట్టి ఆ టైంలో ఇప్పుడు మేము ఉంటున్నాం కనుక మా సేవ ఏ రీతిగా ఆరంభమవుతుంది మేము కనిపెట్టుకోవాలా ఉపాస ప్రార్థన మేము ఓ ప్రభావ ఆత్మలో వాటి మేము చూడాలా ప్రభావ ఆ వివేచని మాకు అనుగ్రించే ప్రభావ మీరు అనుగ్రించే దేవుడు అది ఆశగల ప్రాణిని మీరు తృప్తిపర్చే దేవుడు ప్రభావ మాకు ఆశ ఉంది ప్రభావ మా మా ఆసక్తి అధికరం చేయండి ప్రభావ మీలోపే సంపూర్ణంగా మేము బలపడాలా ప్రభావ మాలో ఎలాంటి గర్వం ఎలాంటి ఆహం ఉంటానికి వీలేదు ప్రభావ ఇది మాకు దూరం అనేదాకా ఆయన మీలాంటి మనసు మీంటే హృదయమే కలిగి ఉన్నారా ప్రభావ మీ హృదయం కలిగిన వారికి ఈ బయలుపరిచే పడతాయి హృదయ శ్రీ వారికి ఓ ప్రభావం చూడగలరు మీ సత్యని చూడగలరు ప్రభ కాబట్టి అలాంటి హృదయ శుద్ధి కలిగినే ఉండాలి ప్రతి క్షేణం ప్రభావ గొప్ప దేవ మీ ప్రేరుని మీరు చూపించాలా ప్రభావ అనాథ పేరుని ఆదరించాలా విధులు వృద్ధుల మేము ఆధారం చూపించాలా ప్రభ అనేకమైన విషయాలు మాకు చూపించినారు వాటి అన్నిటి మీరే మాకు సహాయకులు ప్రభావ నీకు వందలు తండ్రి గొప్ప దేవ ఈ లోకం అంతా అంతకంతకు దిగజారిపోతున్న ప్రభ ఎవరు తెలియదు ప్రభావ ఇది అంతకంట దిగజారిపోతుంది అంత యథా విధిగానే అనుకుంటారు కదా ప్రభ ఇది దీని స్థితి ఎంత భయంకరంగా ప్రభావిత అవుతుంది ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు తర్వా కానీ మీరు మాకు చూపిస్తున్నారు ఆ రీతిగా ప్రభా నీకు అందాలి అనేకలు చూపించాలా అని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ ఓ ప్రభావ అనేకలు గుడ్డివాడిలాగా ఉన్నారు ప్రభావ చల్లేని స్థితిలో అనుకోవా కల్లెండు కూడా ప్రభావ వాళ్ళకి మీ కన్నులాగా మీ మార్గం నడిపించే కాళ్ళలాగా మేము కావాలా ప్రభావ తనే అలాంటి సేవలోకి మిమ్మల్ని అందరూ నడిపించడం ఇష్టమైన ప్రతి ప్రజలతో కుటుంబాల దీవించండి నూతనంగా అభిషేకించండి మీరు అక్కడ తోలుగుని ప్రభు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా అనేకలు శిష్యులుగా చేయాల ప్రభావ దగ్గర గూడు కట్టుకొని ఉండేది కాదు ప్రభావ బటర్ ఫ్రై లాగా ప్రభావ చీతకొక్క చిలుకలాగ ప్రభావ గూడు నుంచి అది వెళ్ళిపోవాల ప్రభావ ఆయన కొంతకాలమే అది అక్కడ ఉంటుంది ప్రభావ అక్కడి నుంచి తర్వాత వెళ్ళిపోవలసిన ప్రభావ కాబట్టి మా సేవ కూడా అట్లనే పోవాల ప్రభావ నా దేవా ప్రభావం ఇంతకాలం మీరున్న అతిథి ప్రభావ తండ్రి ఈశ్వ్రభ మేము జాగ్రత్తలు పాటించి మేము అనుకూకూరిపోయి మేము ప్రకటించాల మా హృదయాలు మేము రాసుకోవాల ప్రభావ ఇంత ఫిడిషన్ ప్రభు అతి ఒక్కరి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని సాయపడండి నా దేవా పరిశుభ్ర చివరి కాలం ప్రభావ ఎంతోమంది మోసంగా అభ్యంతరపడుతున్నారు ఇది కఠినమైన మాట ఇది కఠినమైన బోధ ఎవరి దీన్ని విలనాడని ప్రభావం వెళ్ళిపోయిన ప్రవా కాలంలో కానీ పైన శిష్యులు ఉన్నారు అక్కడ ఆ పైన మందుల శిష్యుల ప్రభా మీ శిష్యుల మేమున్నాం ఎక్కడికి వెళ్ళాం ప్రబం మేము ఇచ్చి మీ సత్యమే మేమే సత్యం ప్రభా మేమే నిత్య జీవం వల్ల దేవుడు ప్రభానికి వర్ణాన్ని గొప్ప దేవ మీ వాక్యం మమ్మల్ని ప్రతిష్ఠింపజేసిన ఇంకా బలపరిచే ప్రభావ విధాలుగా తయారు చేయడం ప్రార్థిష్టం వారి బాధ్యతలందరినీ ప్రభావం మీరు పచ్చని ప్రభా అది వారి విజృంభిస్తుంది ప్రభావ అది సెకండ్ స్టేజ్ లో వస్తుంది చూపించినారు ముందు మాతో మాట్లాడినారు గొప్ప దేవాది జరుగుతుంది ప్రభావ కాబట్టి ప్రభ మీ జాగ్రత్తగా జీవించాలా గొప్ప ప్రవణ ప్రతి క్షణం ప్రభావ మేము చేత నడిపించాలా వారు వారి నుంచి ఏ రీతి వాళ్ళు తప్పించుకోలేదు మార్గాలు చూపించినారు బైబుల్ వాక్యం ప్రకారం మీరు వాళ్ళకి చూపించాలా వాళ్ళకి నేర్పించాలా మీ వాక్యంలో బలపర్చి ప్రభావ మీతో నడిపించాలా అలాంటి ప్రార్థన వాళ్ళు చేయాలా ప్రభావ ఒక రీతిగా ప్రభా మా సేవలో ప్రభావం మీరు ముందు నడిపించండి బలపర్చండి ఏ క్షణం ఏ రీతిగా మాట్లాడాలో మాకు జ్ఞానం గ్రహించండి మీ సముచితమైన జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాలా ప్రభావం మీరు సాయపడండి నా తను మీ ఆత్మ నడిపించే నిత్యం దేయండి ఓ ప్రభావం ఆత్మ శరీరం జీవం మూడు ఏకమైన ప్రభావం మీ ఆత్మతో కలిసి పోవాలా ప్రభావం తంది మీ ఆత్మ ద్వారా మీరు అంటే సేవ జీవితం నడిపించడంతో ఆదిష్టమైన గొప్ప దేవ ఈ దిర్మంతో మీరు మా స్థాయికి నడిపించండి ప్రభావం మీ కృపలో భద్రపరిచినంత ఆదిష్టమైన ప్రతి కుటుంబాన్ని ప్రొదక్షణ నా తను రానున్న రోజుల్లో ఏ రీతిగా మేము శువార్త ప్రకటించాలి ఏ రీతిగా మేము సిద్ధపడాలో కూడా మా జ్ఞానం గురించాలి ప్రార్థన కనిపెట్టుకుంటే మీరు బయటపరుస్తారు ప్రభావ కానీ మేము కనిపెట్టుకోవాలా ప్రభావ సమయం మేము రెచ్చించుకోవాలా మీ సన్నిధిలో ప్రభావ ఐహమైన విచారాలతో కొట్టుకొని తోకుండా నా తను మీతో మేము ఎక్కువ సమయం మీరు గడపాలా మీతో చేసిన ప్రభావ మూడు సార్లు ఆయన ఆ రీతిలో మేము ప్రార్థన చేయాలా ప్రభావ ఎక్కువ సమయం దొరికితే అక్కడ ప్రార్థన చేసుకున్న లెక్కలు కట్టేది కాదు ప్రభావ ఆయన అన్ని వేళలు ప్రకటించాలా ప్రభావ అన్ని వేళల గురించి వార్త ప్రకటించాలా ప్రభావ ఆ పని మేము చేయాల వార్తం ప్రకారంగా మీరే మాకు సహాయకులు కూడా నడిపించండి బలనేతలు కొట్టిమైన ప్రభావము బలపరిచి ప్రతి చోట మీకు శాసన పెట్టుకుని అయినా వ్యాక్సిన్ బాధించి మీ అందరినీ కాపాడండి మీకు కూడా మా పిలుపు మా ఏర్పాటు మీరు నిత్యం మరి జాగ్రత్త పడాలా మేము వేసి పిలవండి మా పిలుపుకి తగినట్లు మేము జీవించాలా ప్రభావ ఆయన ఇసులో మీతో సాహసంగా జీవించాలా అది పోగొట్టుకోవద్దు ప్రభావ అంతవరకు ప్రభుత్వ రక్షణ కలిగి నేను అంతవరకు మీరు సహించాలా మరి విశేషంగా మీ ఆకలి పర్యంతరం ప్రభావ నీ పిల్ల మీరు మీకు శిబ్రపచాల తర్లుకు రాజు నడిపించాలా ద్వారపాలకు లాగా ఉండాలా నా దేవుని మందిరం నడిపించే ద్వారపాలకంగా గాయరాజు ఆ ఆ మందిరమే మీరు మీరు నడిపించే ద్వారపాలకులు గాయచేసి ప్రతి చోటే మీకు మమ్మల్ని సాక్షి పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించడానికి అండి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలం తొడైందినిగాక ఆమె